ఇది ఉంకో అమెరికా తెలు కథ ఈ కథ అమెరికా ఇల్లాలి ముచ్చట్లు అనే పుస్తకంలోంచి చదువుతూ ఉన్నాను అమెరికా ఇల్లాలి ముచ్చట్లు అనే పుస్తకాన్ని దశిక శ్యామలాదేవి అనే రచయిత్రి రాశారు ఇవి అమెరికా ఇల్లాలు చెప్పిన ముచ్చట్లు ఇక రండి ఆ ముచ్చట విందాం ఈ ముచ్చట పేరు లిటిల్ ఇండియా ఈ అమెరికా దేశం వచ్చిన వెనకటి రోజుల్లో ఇక్కడ క్యాబేజీ క్యారెట్లు స్పీనాచులు ఇలాంటి వాటితో సరిపుచ్చుకొని ఏదో విధంగా భోజనం కానిచ్చేసేవాళ్ళం ఎప్పుడైనా వీకెండ్లో అతిథులు వస్తే ప్రత్యేకంగా వంకాయ కూర మామిడికాయ పప్పు ఆనపకాయ పులుసు ఇలాంటి రుచికరమైన పదార్థాలు చేసుకొని అపురూపంగా తినేవాళ్ళం మరి ఇప్పుడేమో ప్రతిరోజు మన దేశవాళి కూరలు లేందే భోజనం చేయలేని పరిస్థితికి వచ్చేసాం అన్ని వస్తువుల్లాగానే ఇప్పుడు అమెరికాలో మనవైపు కూడా దొరకనటువంటి అనేక రకాలైనటువంటి భారతీయ కూరలు మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ దొరుకుతూ ఉన్నాయి అమెరికా వచ్చిన కొత్తల్లో చాలా రోజుల వరకు మేము రెండు వారాలకు ఒకసారి ఒక గంట డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మన ఇండియన్ కూరగాయలు తెచ్చుకునేవాళ్ళం మధ్యలో ఎప్పుడైనా అవసరం వస్తే క్యాబేజీ క్యారెట్ ఇలాంటి వాటిలతో సరిపుచ్చుకునేవాళ్ళం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఏదో సామె చెప్పినట్టు రుచి మరిగిన అన్నట్లుగా ప్రతివారం ఇండియన్ షాప్కి వెళ్ళి ఇండియన్ కూరగాయలు తెచ్చుకోవడం మొదలుపెట్టాం ఇప్పుడు ఆ డ్రైవ్ చేసుకుని వెళ్లే బాధ లేకుండా అందరికీ సౌకర్యంగా ఉండేలాగా ప్రతి స్ట్రీట్లో ఒక ఇండియన్ స్టోర్ వెలిసింది మరి పక్కా తెలుగు భోజనానికి అలవాటు పడ్డాము అంటే ఆ తప్పు మందా అన్నట్టు తెలుగు భోజనం అంటే గుర్తుకొచ్చింది పెళ్ళవంగానే ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడే సెటిల్ అయిపోయినటువంటి ఒక ఫ్రెండ్ ఈ మధ్య అమెరికా వచ్చినప్పుడు ఒకసారి మా ఇంటికి డిన్నర్కి రావే అని పిలిచాను వెంటనే అది అమ్మ బాబోయ్ నేను రాని తల్లి అంది అదేమిటే లక్షణంగా భోజనం పెడతాను అంటే అలా భయపడుతున్నావేంటి అని నేను అడిగితే నిజమేనే ఇక్కడ అమెరికాలో ఏవో కొత్త కొత్త రకాలైన వంటకాలన్నీ రుచి చూడొచ్చు అని నేను అనుకుంటూ ఎక్కడికైనా వెళితే ప్రతి ఇంట్లోనూ అదే వంకాయ కూరలు అవే పులిహోరలు అవే బొబ్బట్లు ఇంకా నా వల్ల కాదే తల్లి అంటూ నన్ను శరణి కోరింది సరే దాని ఖర్మ అనుకుంటూ వదిలేశాను మా ఇంట్లో ఇండియన్ స్టోర్కి వెళ్ళటం మా వారికి ఎంత ఇష్టమో నాకంత చికాకు ఆయనకి ఏమీ తోచకపోతే అలా వెళ్ళి కూరలు పట్టుకొస్తానోయ్ అంటూ ఇండియన్ షాప్కి బయలుదేరతారు స్టోర్కి వెళ్ళి కూరల్ కొనడానికి ఇంట్రెస్ట్ లేదు అంటావు తినేటప్పుడు మాత్రం ఇంట్రెస్ట్గానే తింటావు అంటూ అప్పుడప్పుడు దిపుతూ ఉంటారు మా వారు నన్ను కానీ నాకు ఇండియన్ స్టోరీకి వెళ్ళటం ఇష్టం లేకపోవడానికి చాలా కారణాలున్నాయి మన ఇండియన్ షాపులు ఎప్పుడు చూసినా జనంతో కిటకిటలాడుతూ ఉంటాయి ఏ స్టోర్కి వెళ్ళినా విపరీతమైన గజిబిజి గందరగోళం వీటికి తోడు ఎప్పుడు హోరెత్తిపోతూ ఆ సినిమా పాటలు ఒకటి ఇదంతా చూసేసరికి నాకు గాబరా వచ్చేస్తుంది కోట్లల్లో జనాలు ఉన్నారు అంటే ఉండరు మరి కొనేది ఒకళ్ళు అయితే వాళ్ళ వెంబడి పది మంది ఉంటారు పెళ్లివారికి మళ్ళీ పోని వచ్చిన వాళ్ళు గమ్మున వాళ్ళకి కావలసిన వస్తువులు తీసుకుని వెళ్తారా అది లేదు కనిపించిన వారితో బాతాఖానీ వేసుకొని ఇమ్మిగ్రేషన్ దగ్గర నుంచి ఇంట్రెస్ట్ రేట్ల వరకు అన్నీ అక్కడే మాట్లాడేసుకోవాలి వి షుడ్ మీట్ వి షుడ్ మీట్ అంటూ ఎక్కడ ఆపేక్షలు ప్రేమలు అక్కడే ఆ ఇండియా బజార్లోనే ఉలకపోసుకుంటూ ఉంటారు పోని ఒక్కళ్లే వచ్చిన వాళ్ళు ఏమన్నా అంటే అది లేదు ఇంట్లోకి కావలసిన వస్తువులు లిస్టు రాసుకోను లేకపోతే భార్య చేతి రాయించుకోను కదా ఆ మహానుభావులు చస్తే ఆ పని షాపుకొచ్చి అప్పుడు ఫోన్లో ఎంక్వైరీ మొదలు పెడతాడు ఒక మహానుభావుడు ఇంట్లో కందిపప్పు ఉందా మినపప్పు ఉందా ఉప్పుందా అంటూ ఎంక్వైరీ మొదలెడతాడు ఒక ఇంకొక రకం వాళ్ళు ఉంటారు ఆ భార్యమణి గారు ముందు చెప్పకపోగా షాపుకి వెళ్ళి ఫోన్ చేయమని ఆర్డర్ చేస్తుందో ఏమో ఆయన బుద్ధిగా షాపులో ప్రతికూర ముందు నిలబడి ఆ కూర యొక్క రంగులు సైజులు ఇవన్నీ ఫోన్లో వర్ణించడం మొదలు పెడతాడు ఇంకా మూడో రకం మహానుభావులుంటారు వాళ్ళు ఈ జన్మలో బజార్కి వెళ్ళి ఎప్పుడు వెచ్చాలి కొనటువంటి బాపతో వాళ్ళు కొట్లోకి వచ్చాక అప్పుడు ఫోన్లో మొదలు హోంవర్క్ అల్లం ఎలా ఉంటుంది బెల్లం ఎక్కడుంటుంది అంటూ మొదలు ఒక మహానుభావుడు అప్పుడే ఇండియా నుంచి దిగినటువంటి కొత్త దంపతులు ఇండియా బజార్లోకి వచ్చినప్పుడు వాళ్ళ సంభాషణలు భలే తమాషాగా ఉంటాయి ఒకసారి అప్పుడే ఈ దేశానికి వచ్చినటువంటి భార్యని మొట్టమొదటిసారిగా తీసుకొచ్చినట్టున్నాడు ఆ కుర్రాడు షాపులోకి రాగానే ఇవిగో వంకాయలు బెల్పెప్పర్సు మామిడికాయలు ఉల్లిపాయలు ఏం తీసుకుందాం అని అడిగాడు భార్యని ఆ అమ్మాయి కూరలన్నీ ఒక్కసారిగా కలిగి చూసి విసుగ్గా మొహం పెట్టి అబ్బా ఇక్కడన్నీ పెద్దగా ఉంటాయి పాడు అన్నది ఆ అమ్మాయి అన్న తీరికి నాకు నవ్వొచ్చింది ఈ దేశం వచ్చి రాగానే అమెరికా అంటే ఏమిటో ఒక్క ముక్కలో చెప్పేసింది అమెరికా అంటే ఏమిటో ఒక్క మొక్కలో చెప్పేసినటువంటి అమ్మాయి తెలివితేటల్ని మెచ్చుకోవాల్సిందే ఇంకోసారి ఏమైందంటే నేను నా ఫ్రెండు ఇద్దరిం కలిసి షాప్కి వెళ్ళాం అదే టైంలో అక్కడ ఒక కొత్త దంపతులున్నారు ఆ అమ్మాయి ఏ కూర తీసుకోబోయినా అతను వెంటనే అదొద్దు ఇదొద్దు అంటూ ఉన్నాడు అమ్మాయి చూసి చూసి చివరికి అతన్ని సూటిగా అడిగేసింది ఏ ఎందుకని అతను వెంటనే భర్త హోదాలో ఆ కూరలేవీ నాకిష్టం లేదు అన్నాడు ఆ అమ్మాయి వెంటనే అవన్నీ నాకిష్టమే అంటూ వెనక్కి వెళ్ళి గబా అతను వద్దన్న కూరలన్నీ తీసుకుంది అక్కడున్న నేను సెభాష్ పిల్ల అని మనసులోనే అభినందనలు చెప్పుకున్నాను అక్కడే పక్కనే ఉన్న నా ఫ్రెండ్ నాతో చూడు ధైర్యం అంటే అలా ఉండాలి మనమూ ఉన్నాం ఎందుకు అంటూ ప్రేమగా ఆ అమ్మాయి మీద అసూయపడ్ది ఇండియన్ స్టోర్లో ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే మా వారికి మహా ఆనందం ఆవిడే మా దొడ్డమ్మలే ఉంది ఆయన మాట్లాడుతూ ఉంటే మా మామయ్యను చూసినట్టుగానే ఉంది అంటూ సంబరపడిపోతూ ఉంటారు మావారు ఒకసారి మా దగ్గరలో ఉన్నటువంటి ఇండియన్ షాప్కి ఒక తండ్రి కొడుకులు వచ్చారు అప్పుడు నేను అక్కడే ఉన్నాను ఇండియాలో ఎప్పుడూ బయట తిరిగేటువంటి ఈ మగవారికి అమెరికా రాగానే పాపం కాళ్ళు కట్టేసినట్టుగా అనిపిస్తుంది ఆ పెద్ద ఆయనకి కారు దిగి స్టోర్లో అడుగుపెట్టగానే ఎక్కడ ఉత్సాహం వచ్చేసింది షాపులో ప్రతి దాని ధర చూడటం వెంటనే దాన్ని రూపాయల్లోకి మార్చి పారేసి అమ్మో ఇంతింత ధరలే అంటు గుండెలు బాదుకుంటూ పది రూపాయలు కూడా చేయని వస్తువుని పది డాలర్లకు అమ్మి మిమ్మల్ని దోచిపారేస్తున్నారు వీళ్ళు అంటూ పెద్దగా వాపోవడం మొదలుపెట్టాడు వాళ్ళ అబ్బాయితో వాళ్ళ అబ్బాయి వెంటనే నాన్న నెమ్మదిగా మాట్లాడండి వాళ్ళు వింటే ఏమైనా అనుకుంటారు అన్నాడు ఆయన వెంటనే వెంటే ఏమిటిటా నేను వాళ్ళు వేసిన ధరలే కదా చదువుతున్నాను అయినా ఆ పేనుగులకు తెలుగు వచ్చి ఆడవదలే వాళ్ళ మహాలు చూస్తే తెలియట్లా అన్నాడు కొడుకుతో ఆ అబ్బాయి ఆయన్ని శాంతపరచటానికి ఇండియాలో రూపాయల్లో ధరలు ఉన్నట్టుగానే ఇక్కడ వస్తువుల ధరలు డాలర్లలో ఉంటాయి అంటూ ఏదో సర్ది చెప్పబోయాడు అది నాకు తెలిసేవాయి పెద్ద చెప్పొచ్చావు ధరలైతే డాలర్లలో ఉన్నాయి కానీ వాళ్ళమ్మేది ఇండియా సరికేగా అంటూ ఆ పిల్లాడితో వాదనకు దిగాడు తండ్రి పాపం ఆ అబ్బాయి ఆ చూస్తే నాకు నిజంగా జాలేసింది ఒకరోజు నేను స్టోర్లో అడుగుపెట్టగానే ఎదురుగుండా చింతకాయలు కనిపించాయి ఎక్కడ ఆ చింతకాయలు అయిపోతాయో అని ఆ చింతకాయలు తీసుకోవడం మొదలుపెట్టాను నేను ఇంతలోనే అక్కడికి ఒక పెద్ద వచ్చి ఏమేవ్ ఇక్కడికి రావు ఒకసారి అంటూ పెద్దగా భార్యని కేకేశాడు ఆవిడ కూడా ఆయనకు తగినట్టుగానే ఏమిటండి మీ అరుపులు ఏమన్నా కావాలంటే ఆ అడగచ్చుగా అంటూ దీర్ఘం తీస్తూ అక్కడికి ఆయన వెంటనే దాని మొహం దానికేం తెలుసు ఇక్కడ చింతకాయలు ఉన్నాయి తీసుకో అన్నాడు భార్యతో ఇప్పుడు చింతకాయలు ఏం చేసుకుంటావు అంది ఆవిడ ఏం చేసుకోవడం ఏమిటే పచ్చడి చేద్దు గాని అన్నాడాయన పచ్చడికి రోలు కావద్దుటండి మన అమ్మాయి వాళ్ళింట్లో రోలు లేదుగా అంది ఆవిడ పాపం ఆయనకి ఆ చింతకాయ పచ్చడి తినాలని కోరికగా ఉంది కాబోలు నీకెందుకు ఎలాగోలాగా ఆ చింతకాయలు నేను తొక్కుతాగా ఇవి అయిపోయేలాగా నువ్వు ఏరు తీసుకో అంటూ అక్కడే ఉన్న నా వైపు తిరిగి అమ్మాయి నీ దగ్గర రోలుందా అని అడిగాడు నేను వెంటనే లేదండి అని అక్కడే ఉంటే ఆ చింతకాయలు తొక్కడానికి సాయం ఎక్కడ అడుగుతాడు అని అక్కడి నుంచి వెంటనే గబగబా యువతలకి వచ్చేసాను ఇలా ఇండియన్ స్టోరీకి వెళ్ళటానికి ఆసక్తి లేకపోవడానికి నాకు బోలుడి కారణాలు ఉన్నాయి అర్థం చేసుకోరు మావారి దృష్టిలో ఇవన్నీ కుంటి సాకులు అసలు కారణం నీకు కూరలు ఏరడానికి బద్ధకం ఆ సంగతి ఒప్పుకోవడం ఇష్టం లేక ఏవో కాకమ్మ కబుర్లు చెప్తూ ఉంటావు అంటూ అప్పుడప్పుడు నన్ను ఎత్తి పొడుస్తూ ఉంటారు మావారు అన్న దాంట్లో కూడా కొంచెం నిజం లేకపోలేదు ఇండియన్ షాప్ నుంచి త్వరగా బయటపడటానికి నాకు కావలసిన వస్తువులేవో గబగబా తీసేసుకుని బయటకు వచ్చేస్తాను మావారు మాత్రం చాలా ఓపిగ్గా శ్రద్ధగా మంచి మంచి కూరలు ఏరి మరీ పట్టుకొస్తారు అవకాశం దొరికితే చాలు కూరలు ఏరడంలో తీసుకోవలసిన చర్యలు తగు జాగ్రత్తలు వాటన్నిటి గురించి పక్క వాళ్ళకి ట్యూషన్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు వాళ్ళు మరికొంచెం అవకాశం ఇస్తే తనే స్వయంగా కూరలు ఏరి వాళ్ళకిచ్చి తృప్తి పడుతూ ఉంటారు మా ఎప్పుడైనా ఇండియా బజార్ గురించి నేను చిరాకు ప్రదర్శించినప్పుడు అదే నో లోకం అంటే రకరకాల మనుషులు మనస్తత్వాలు ప్రవృత్తులతో కలిసినటువంటి కలగోర గంప ఈ లోకం అంటూ ఉంటారు అందరూ ఒక్కలా ఉంటే జీవితం చప్పగా ఉంటుంది ఇంక అందులో మజాయే ఉంటుంది లోకమంటేనే రకరకాల మనస్తత్వాలతో కూడినటువంటి కలఘోరగంప ఇండియన్ షాపులో ఎప్పుడు ఉండే ఆ సందడి చూసి గందరగోళం అనుకోవడం నా అజ్ఞానం అంటూ ఉంటారు అసలు నేననుకునే ఆ గందరగోళం నుంచి బోలుడి విషయాలు నేర్చుకోవచ్చు అంటూ ఉంటారు మావారు మారుతున్న కాలం దానితో పాటు మన వాళ్లలో వస్తున్న మార్పులు మంచి చెడు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే పనిగట్టుకుని ఇండియాకే వెళ్లాల్సిన అవసరం లేదు ఇలాంటి చోటుకి వెళ్లినప్పుడు కూడా చాలా తెలుసుకోవచ్చు అంటూ నాకు బోధిస్తూ ఉంటారు నిజంగా ఆలోచించి చూస్తే మా వారి చెప్పిన వాదనలో ఎంతో నిజం ఉందని అనిపిస్తూ ఉంటుంది నాకు నిజమే ఇండియన్ షాప్లో నేను చూసిన ఆ అమ్మాయి అలా నిర్భయంగా అడగటమే కాకుండా తన ఇష్టాన్ని వెంటనే అమల్లో పెట్టగలిగింది అంటే అది ఈనాటి ఆడపిల్లలో ఉన్న ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అని తప్పక చెప్పి తీరాలి ఇక సెల్ఫోన్ షాపింగు సెల్ఫోన్ షాపింగ్ అనేది ఇప్పటి తరాల వారి లైఫ్ స్టైల్ పొరుగురికి వెళ్ళినంత సులభంగా మన వాళ్ళు దేశదేశాలు వెళుతున్నారు అంటే ఈ ప్రపంచం ఎంత దగ్గరవుతుందో బాగా తెలుస్తోంది కానీ ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయానండోయ్ మునుపట్లా కాకుండా చిరాకు పడకుండా వెళ్ళి కూరలు గట్రా తెచ్చుకుంటున్నాను కానీ నేను తీసుకొచ్చే కూరలు చూసి మా మాత్రం అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉంటారు ఎందుకో మరి